నాలుగు వందల ఇరవై ఆరవ సంకీర్తన దేవునికిల కోనేటమ్మా వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా ధర్మార్ధకామోక్షతతులు నీ శోభనాలు అర్మిలి నాలుగు వేదాలదె నీధరులు నిర్మలపునీ జలము నిండు సప్త కుర్మము నీలోతు ఓ కోనేర తగిన గంగాది అది తీర్థములు నీ కడళ్ళు జగతి దేవతలు నీ జలజంతులు గగనపు పుణ్యలోకాలు నీదరి మేడలు మొగి నీ చుట్టుమాకులు మునులోయమ్మా వైకుంఠనగరము వాకిలే నీ ఆకారము చేకొను పుణ్యములే నీ జీవభావము ఏకడను శ్రీవెంకటేశుడే నీ ఉనికి తీ కొని నీ తీర్థమాడితిమి కవవమ్మా